మహాపషు ప్రేమ గలనదేవా ప్రేమ కొనకరగలనేవా తండ్రి నీకు స్తోత్రాలు వేసాయా తండ్రి మమ్మల్ని సజీవులెక్కలో ఉంచి అందుకని నీకు స్తోత్రాలు ప్రభావ ఏసే దినాన్ని ఎంతో మంది చూడలేకపోయాను ప్రభా ఇదిగోతండి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని కాల్చి కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు వేసావు ప్రభా ఉదయం నుండి ఇప్పుడు వరకు కాల్చి కాపాడేందుకే స్తోత్రాలు వేసా ప్రభా వేసా అక్కడ చిన్న మంది కూడి ఉన్నాం ప్రభా నీ నామాని కూడి ఉంటారు అక్కడ మీరు ఉండాలన్న ప్రభా మీ నామాను ఎక్కడ మీ కూడి ఉన్నాం మీ సన్నిధిని కర్తి మీ ఆత్మాభిషేకం దయచండి ప్రభా ఇం దాన్ని పాటల ద్వారా మహిపరచుకోండి ప్రభా ఎస్ఐ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా మమ్మల్ని ఇంకా బలపరచండి ఆయా మార్గాలు ఏవైనా చూపించి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే కృపణ మాకు దయచండి ప్రభావ ఇది కదండి అలాగే రావాసీలు ఇంకా నడిపించండి ఆటంక కలు ప్రతి ఒక్క సైతం అపవాత నేసిన లైవ్ అయిపోయింది కదండి ఎస్ ప్రభా మీరే సాయం దీనికి ప్రార్థన ఆది నుండి అంతవరకు మీరే తోడం అని నీ నామం మహిమార్థమై జరిగేటట్టు సాయం దయచేయమని మమ్మల్ని తగ్గించుకుంటే మీ ఘనమైన నామాన్ని వచ్చిస్తా ఏస్తు క్రీస్తునామలు అడిగి పెడుకున్నా ప్రీత గ్లోజ్ హాజ్ లిఫ్ట్ యూ హాలిడి హోనర్ You are great you do miracles so great there is no one as like you there is no one as like you but you are great you do miracles so great there is no one as like you there is no one as like you you You deserve the glory and the honor that we lift to hands of worship has lifted your holy name You deserve the glory and the honor that we lift to hands of worship has lifted your holy name you are great to to barak so great There is no one else like you, there is no one else like you. But you are great, you too, my God is so great, there is no one else like you, there is no one else like you. Hallelujah! Nipriya Prabhuni Sivakai అర్పించుకో పవీత్ర ప్రజలైనా నామీరు చుడాయన నీ నీ ప్రియ ప్రభునిీ సేవాకై అర్పించుకో పవిత్ర ప్రజలైనా నామీరు సేవించుడాయనని అంధకార జీవితమునకు వెలుగుతే చనుతానీ అంధకార జీవితమునకు వెలుగుతే చినుతానీ ఆ వెలుగు ద్వారా నూతన మార్గము కలిగే వెలుగు ద్వారానే తన మార్గము కలిగే సాజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే సా జీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే నీ ప్రియ ప్రభునిేవార్పించుకో నీ వే పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయనని తప్పిపోతి మిగతూ తప్పుదారిని నడచితి మీ తప్పిపోతి మిగతూ తప్పుదారిని నడచితి మీ తన ప్రేమాస్తామీ నిన్ను కాపాడితే చే తన ప్రేమాస్తామీ నిన్ను కాపాడితే చేను ఎంతై ను నీవు వింతై నేమన్ ఎంతై నరించు నీవు వింతై నేమన్ నీ ప్రియ ప్రభుని సేవా ర్పించు కో ప ప్రజలైనాసేవిన నే ్రితీితి జన్మం పాపమనీ ఓ ప్రియుతలచితివా నిజన్మ మే పాపమని ప్రభువేతన రక్తముతో నీ పాపముక్షే ప్రభువేతన రక్తముతో నీ పాప ముంచే యుల్లము ఆయన కాలయమే జ్ఞాపకముంచు కొనుము నీయుల్లము ఆయన కాలయమే పకముంచుకొనుము నీ ప్రియ ప్రభు నీ సేవాకై అర్పించుకోనివే పావిత్ర నామీరు మీరు సేవించుడాయననే ఎవరతని సేవించెదరో ఫలముందెదరంత ఎవరతని సేవించేదరో పలముందెదరంత మందు ఇతరులకు లేనాటి ఆ ఘనతను నీకిచే ఇతరులకు లేనాటి ఆ ఘనతను నీకి కృతాగ్నుడా వై కొనియాడు ప్రభు పాద సన్నిధిని కృతాగ్నుడా వై కొనియాడు ప్రభు పాద సన్నిధిని నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే పావిత్ర ప్రజలై మీరు సేవి చుడాయన ప్రభు నీ సేవా కయూకో నీ వే పజలైనా మీరు సేవి చుడాయన నే అల్లియా థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లోడ్ అందరికి తీర్సీనా మనసు ఏ గి నో ఏను కోరి వరములన సగునా తండ్రియ హోబ పరమా పరిశుద్ధుడు తండ్రి శయ్య సగు నా త్రీయ హరిశు దృఢో నా తండ్రి శయ్యా ఏ సై నో హీరో ఏమి అనసూలో ఏ అయ్యా ఏ సయ్య నీవు నన్ను జీవించవయ్యా నా పాప హృదయమును బాగు కడుగుమయ్యా అయ్యా నీవు నన్ను జీవించుమయ్యా నా పాప హృదయమును బాగు కడగవయ్యా నీ సన్నిధికొచ్చాను నన్ను త్రోసివేయకయ్య ఏ శయ్యనో ఈరోజునా ఏమేమి అడగాలి నా మనసులో ఏ శయ్యనో ఆకాశమందు నీవు ఆశీనుడవైనావు అక్కడ నుండి నీవు తీర్పు తీర్చనున్నావు ఆకాశముందు నీవు వాసీనుడవైనావు అక్కడ నుండి నీవు తీర్పు తీర్చనున్నావు నీ తీర్పులోనన్ను దోషిగా నించకయ్యా నా మనవిని ఆలకించి నన్ను దీవించుమయ్యే సయ్యను ఈరోజు నా ఏమేమి అడగాలి నా మనసులో ఏ సయను ఈ రోజునా ఏమేమి అడగాలి నా మనసులో ఏ సైయను అనే లుయ్యా బ్రదర్ బ్రదర్ సిస్టర్లకి ప్రేజ్ అన్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈ రోజు ఇరిమియాతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు ప్రతి ఒక్కరిని ఏర్పరచుకున్నాడు దేవుడు ప్రవక్తగా వాడుకుంటున్నాడు ప్రతి దినంలో ప్రతిరోజు కానీ కొరకు మనం సమర్పించుకొని ఆయన కొరకు మనము ప్రవక్త ఈ లోకంలో జీవించాలి సమర్పించుకొని అయితే ఈ రోజు ఇర్మియా మన ఎందుకు పోతున్నారు ఎందుకు బానిసత్తులకు వెళ్ళిపోతా ఉన్నారు అనేది ఇక్కడ మనము చూస్తా ఉన్నాము హిరిమియా మొదటి అధ్యాయము నేను మూడు రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు దేవు దేవా నేను ఏం చదవాలా ఈ రోజు నేను మూడు రోజు ఉపవాస దినంలో దేవాను నాతో మాట్లాడు కొన్ని అంశాల గురించి ప్రార్థించినప్పుడు ఉపవాస ప్రార్థన దేవుడు నాతో నీరు చూపించిన మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు మాటలు అయితే చిన్న మాట ఒక ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నైనా పరిశుద్ధి హెసు జీవంగల దేవ సర్వోన్నతుడా సర్వాధికారి సర్వసృష్టికర్త తండ్రి నీకు వందనాలు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభ ఈ రాత్రి కాలం మందు మొరపెడుతున్నాం అంటే అయ్యా ప్రభా ఈరోజు మమ్మల్ని సజీలకలు పెట్టిన ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఈ లోకానికి వచ్చిన ప్రభా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని బలపరిచిన దేవా నీకు వందనాలు ఏమి ఇచ్చి మేము చెల్లించలేము అయ్యా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన ఈ రాత్రి కాలం మందు ఈ వాక్యం చెట్టి నీకు వందనాలు ప్రభా యసు ప్రభ ఎంత మందికి ధన్యత లేదో దయచేయండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఆయన వాళ్ళు కూడా నీ సన్నిధినికి సహాయపడండి ప్రభా ఈ రాత్రికాలం వాకలి చేత మీరు మాతో మాట్లాడండి వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి ప్రభా బలపరచండి దీవించి ఆశీర్వదించమని నజడని సుకుశమేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ మొదటి అధ్యాయము మన మొదటి వచనం చూసినట్టయితే మరి ఇర్మియ ఒక యాజకులలో ఒకడ ఇలికి కుమారుడైన ఇర్మియాకు వాక్యములు చూడు అతను ఎక్కడ నుంచి వచ్చినట్టే యాజకుల్లో ఒకడై ఇలికియ కుమారుడని హిర్మియా వాక్యములు అందులో దేవుడు ఏర్పరచుకుండి ఇర్మియాని చూడు ఇస్రాయల ప్రజలు భయంకరమైన బానిసత్వంలో కదా దేవుడు అతని దర్శిస్తా ఉన్నాడు కదా తన బిడ్డలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు చూసింది అతను అయితే ఇర్మియా మరి ఎన్నికాలము దేవుడు తన బిడ్డల పట్ల కనికరం చూపిస్తా ఉన్నాడు అయినా వాళ్ళు వినలేని ప్రజలు అయితే కాబట్టి తనను తన ప్రవచనం తన జీవితంలో నెరవేర్చ నెరవేరడము చూసాడు బబులోను రాజైన నిపర్ ఏం చేస్తున్నర్షల మీదకి దేవాలయం మీదకి దాడి చేసి యూదరాజును అతని ప్రజలను ఏం చేస్తున్నాడంట బబులోను బందీ గృహంలో పట్టుకొని పోయాడు కాబట్టి దాని వల్ల మరి ఇర్మియాకు దేవుడు మాట్లాడతా ఉన్నాడు మాట్లాడి తనని బిడ్డలని బయటికి తీసుకురావాలని కాని తన వాక్యము బయలుపరచబడుతనే ఉన్నది ఇక్కడ మనము మూడో అధ్యాయంలో మూడో వచనంలో మొదటి అధ్యాయము మూడో వచనం చివరిలో ఇక్కడ ఏమంటుందండి అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలలో యర్షలేము చర్య తీసుకొని పోంబడు ఆ వాక్యం ప్రత్యక్షపడుతూనే ఉన్నది తన దేవుని వాక్యము ప్రత్యక్షింపబడుతూనే ఉన్నది తన బిడ్డలు చెరులకు పోనీ కానీ మా దేవుని మాటకి ఎవ్వరు కూడా లోబడలే లోబడతలేరు కానీ ఇర్మియా దేవుడు తనను లేపుతా ఉన్నాడు ఇర్మియాతో మాట్లాడుతా ఉన్నాడు యాజకుల నుంచి ఒక ఆయన ఇలికియ కుమారుడైన ఈర్మియాకు వాక్యంలో దేవుడు అన్నకు బయల్పరుస్తా ఉన్నాడు ఏమని అంటే నాలుగో వచనంలో యహోవో వాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చాను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి నీవు గర్భం నుండి బయల్పడప బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి కదా దేవుడు వాక్కు ప్రత్యక్షమై ఎట్లా ఉందంట తనతో మాట్లాడుతా ఉన్నాడు ఇర్మియాతోని గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి కదా దేవుడు ఏం చేయడంట తన బిడ్డల కొరకు రూపింపడక ముందే ఏర్పరచుకున్నాడంట కదా మనకు తెలియదు ఏ టైంలో ఏ విధంగా దేవుడు ఏర్పరచుకుంటాడో కదా దేవుడు భూమికి పునాదులు వేయబడక ముందే దేవుడు తన బిడ్డల గురించి అన్ని రాసి పెట్టిందంట పలానా టైం పలానా గోత్రం తన తరం నుంచి పాలక మనిషి వస్తాడని ప్రతి బిడ్డని లెక్కింప అందుకే ఈ రోజు దేవునిలో మనం అందరం కూడినామంటే దేవుని ప్రణాళిక దేవుని ప్రేమ దేవుని కృప కాబట్టి దేవుడు గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి నీవు గర్భంలో నుండి బయ బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. తిని దేవుడు ఏమైనాడంట ప్రతి బిడ్డ ఎట్లా చేసినా జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి అందుకు అయ్యో ప్రభువకు యహోవా చిత్తగించము నేను బాలుడనే ఇరిమియ్యా ఏమంటూ నేను బాలుడనే నాకేమి తెలియదు నేను ఏ విధంగా బోధించాలా నువ్వు నాకు అన్ని చెబుతున్నావు ప్రభు అన్ని చూపిస్తున్నావు అన్ని నేర్పిస్తున్నావు నేను ఎట్లా ఉన్నాను బాలుడనే కదా బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని అనెను కదా తనకి ఏమైందంటే నేను బాలుడనే నిన్ను మాట్లాడకు నాకు శక్తి లేదు దేవుణ్ణి వాక్యం చెప్పనికి నాకు శక్తి లేదు దేవుణ్ణి బైబుల్ పట్టుకోనికి నాకు శక్తి లేదు దానిన్న జ్ఞానం నాకు లేదు కానీ దేవుడు అంటుంటూ పేరు పెట్టి నేను పిలుస్తున్నా అంటాడు ప్రతి ఒక్క ఇష్యతోను కూడా అదే మాట్లాడదు ఎనిమిదితో కూడా నిన్ను గర్భంలో నుండి బయలుపడక మునిపే నిన్ను దేవుడు ఏం చేసి ప్రతిష్ఠించుకున్నా అంటున్నాడు కదా మనం అనేక విషయాలను మనము ఈ లోకంలో అన్ని ప్రతిష్ట చెయ్యడం చూస్తుంటాం కదా అనేక మనుషుల ద్వారా జరుగుతూ ఉంటాయి ప్రతిష్ఠతలు కానీ ఇక్కడ ఇర్మియా దేవుడే ప్రతిష్ఠిస్తున్నాడు ఇక్కడ ఎవరికి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించున్నాను కదా ప్రతి ఒక్కటి కూడా దేవుడు తన ద్వారా ఏం చేసిన నెరవేర్చుకోనికి ఆయన ఏం చేసినట్ట ప్రతిష్ఠించుకున్నాడంట కదా ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క వాగ్దానం ఉంటది కదా ప్రతి ఒక్కటి కూడా దేవుడు తన బిడ్డనికి పిలవనికి అనేకమైన మార్గాలు చూపిస్తా ఉంటాడు దర్శనం ద్వారా అనేకమైన విషయాలు స్వరం ద్వారా దేవుని వాక్యం చేత మాట్లాడుతూ ఉంటాడు కదా నేను మొన్న ఉపవాస ప్రార్థనలో చాలా నేను కొన్ని అంశాలు పెట్టినమాట ఆ అంశాలకు నేను ఎందుకు ఉన్నానో కూడా ఆ టైంలో రాత్రి నేను అనుకుని లేను మూడు రోజు ఉపవాసం ఉండాల ప్రార్థన కానీ మూడవ మూడు రోజులు ఉవాస ప్రార్థనలో గొప్ప విజయం నాకు దొరికి ఎన్ని అంశాలు పెట్టిన ప్రార్థనలో దేవుడు గొప్ప అద్భుతాలు చేసిండు చూడు దేవుడు ఆ రోజు నేను ప్రభావ నేను రోజు నేను వాకిం చదువుతూనే ఉంటాను దేవునాథం మాట్లాడుతూనే ఉంటాడు కానీ నేను ఈ రోజు మాట్లాడు ప్రభావ ఈ ఉపవాస ప్రార్థనలో నాతో నువ్వు మాట్లాడు అన్నప్పుడు దేవునాథం మాట్లాడుతున్నాడు దేవుడు నన్ను గర్భంలో కదో ఒక కుటుంబం నుంచే వచ్చిన కానీ దేవుడు అందులో కీరి నన్ను బయటికి తీసుకొని వచ్చిండు గర్భంలో నేను నిన్ను రూపెప్పక మునిపే నిన్ను ఎరిగి తిని కదా దేవుడు ఎప్పుడో కనుదృష్టి మన మీద ఉన్నదంట నీవు గర్భం నుండి బయలుపడపక మునిపే నిన్ను ప్రతిష్ఠించి నీవు గర్భం బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు జీవం కలిగింది బలం కలిగింది దేవుడు నన్ను నింతగా ఏర్పరచుకున్నాడు నేను దేనికి భయపడను ప్రా అని నాకు బలం వచ్చింది నా అన్న వారు నాకు ఇవ్వరున్నా నాకు దూరమే నాకు చిన్నతనాలందరూ ఈ రోజు వరకు నేను దేవుని మాటకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను దేవుడు నడిపిస్తా ఉన్నాడు ఈరోజు దేవుడు నాతోను మాట్లాడుతున్నమాట నీ గర్భంలో నుండి నీ నుండి బయలుపడక మునిపే నిన్ను నేను నిన్ను ప్రతిష్ట జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి దేవుడి ఇంతగా నాకు బహుమానం ఇచ్చినందుకు దేవానికి వంతనాలన్న రోజు చాలా కన్నీటి ప్రార్థనలు దేవుని దేవ కుమ్మరించుకుంటానో దేవుడు ఇర్మికి ఇంత మంచి వాక్యం ఇచ్చినందుకు తాను అయ్యో ప్రభు అన్ను ప్రభుకు యహోవా చిత్తం నేను బాలుడనే మాట్లాడుకు నాకు శక్తి చాలదని నేను అనగా యహోవ నాకు నేను బాలుడనవద్దు నేను నిన్ను పంపిన వారి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతి నని చెప్పవలను కదా నేను ఏమేమి చెప్తానో అదన్ని నువ్వు చెయ్యవాలనని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు నాకు ఇంత మంచిగా దేవుడు మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషమైంది దేవుళ్ళు కానీ దేవుడు మనని ఎంతగానో ప్రేమిస్తాడు మన నరులమై ఉన్నాక కూడా మన పాపలమై ఉన్నాక కూడా ఎన్నో మాటలు తప్పిపోతా ఉంటాం ప్రార్థనలు కానీ కోల్పోతా ఉంటాం మాటలు జాలిపోతాం చూడడానికి అన్నీ చూస్తూ ఉంటాం అయినా కూడా తన ప్రేమ మన పట్ల ఎంతో అధికంగా ఉంటది కృప ఆయన ప్రేమ ఆయన జాలి కానీ ఇన్ని రోజుల నుంచి దేవుని సన్నిధిలోనే ఒక్క రోజు నాకు దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు కానీ దేవుడు నన్ను నడిపిస్తూనే కానీ దేవుడు ఈ రోజు మనతోను అదే మాట మాట్లాడుతూ మిమ్మల్ని నేను నడిపించిన ఎక్కడికి తో పంపిస్తున్నా మీరు అక్కడికి వెళ్ళాలా నేను వెళ్ళను అనే మాట మన ఒంటి నుంచి రాకూడదు దేవుడు మనం ఎంతగానో ప్రేమించం దేవుడు ప్రాణం పెట్టినప్పుడు ఆయనకు మనం ఏమి ఇవ్వలేము కాబట్టి ఆయన ఏమంటున్నాడు నువ్వు బాలుడు నీ బలహీనతల వల్ల నువ్వు బాలుడవే అనుకుంటున్నావు కానీ శక్తి కానీ దేవుని శక్తి బలమైనది అది ఎప్పుడైతే నీలో స్వీకరిస్తావో నీ బలమైన మాటలు దేవుడి మాటలు పెట్టి ముందుకు నిన్ను నడిపిస్తా ఉంటాడు కదా దేవుడు అంటున్నాడు ఇక్కడ నేను ఎక్కడైతే నిన్ను నిన్ను పంపుచున్నానో వారి యుద్ధకు నీవు పోవాలను నీకు ఆజ్ఞాపించిన సంగతులని చెప్పవలను దేవుడు ఏమేమి చెప్తాడు ఆ సంగతులని చెప్పాలను వారికి భయపడకుము నేను నిన్ను విడిచిపెట్టుటకు కదా దేవుడు ఏమంటున్నాడు వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయి ఉన్నాను కదా దేవుడు ఏమంటున్నాడు ప్రతి ఒక్క నేను నీకు తోడయి ఉన్నాను దేనికి నువ్వు భయపడకు ఇదే యహోవాకు అప్పుడు యహోవా చేయి చాపి నన్ను నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను కదా దేవుడు చేయి చాపి అతన్ని ఏం చేసినట్టే తన నోరును ముట్టి ఇలాగూ సెలవిచ్చాను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను కదమ్మా నా నోట్ల దేవుడు మాటలు పెట్టినంట ప్రతి ఒక్కరికి ఎవరైతే సొంత రక్షకుంగా స్వీకరిస్తారో దేవుని ఎప్పుడైతే నీ హృదయం ఆహ్వానిస్తావో దేవుని వాక్యం ఎప్పుడైతే అనుదినమును చదువుకుంటావో ఆయన మాటలంట మన నోట్లో పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంట ప్రతి ఒక్క మాటకి నీకు జవాబు కలుగుతుంది నువ్వు ఏది పలుకుతీ కదా ఆయన మాటలు మన నోట్లో ఉంచినప్పుడు అంట ఏమైందని పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింప చేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను నీ దినమున జనమునకు రాజు నేను అట్లాంటి రూపదేశి అంతు ఏన ఎన్ మెట్ ఏ నాట్ టు వాట్ ఏన అండ్ ప్రభుత్వాలు ప్రత్యేక పోలిక్ డొమినేట్ వేగన చెప్పాడు బడదు బాగానే నాడు అదైతే నివర్తికి కట్మ కరచే చెజలదనే ఏన క్రిన్ నిచనన చెందునే పెళ్ళగించుటకును విరగొట్టుట కొను నశింపజేటుకు పడద్రోటుకు కట్టుటకును నాటుటకును ఈ రోజు ఈ దినము జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నిన్ను నియమించి ఉన్నానని అతనితో చెప్తాడు దేవుడు ఇర్మియా ఇర్మియా పని ఉన్నాడు ఈ రోజు రాత్రికాలం మందు దేవుడు మనతోను కూడా మాట్లాడుతూ ఉన్నాడు అందుకే దేవుడు ప్రజలను ఎంతగానో ప్రేమిస్తాడు మనం ఆయన మాటకు లోబడాల దేవుని ఆత్మ రోధిస్తా ఉంది హిర్ణి ఆత్మని కూడా దేవుడు అదే విషయాలు చెప్తా ఉన్నాడు నా ప్రజలు నా మాట వినట్లేదు నశించే టైం దగ్గరకు వచ్చింది ఈ అంత దినాల్లో భయంకరమైన ధనాలు ఉండబోతున్నారు తన ఆత్మ కూడా ఇదే విధంగా ఏడుస్తుంది రోధిస్తా ఉంది దేవుని ఆత్మ కానీ దేవుని మాటకు మనము లోబడి జీవించాల కదా దేవుడు మనకు అంత ఆశీర్వాదం వచ్చినప్పుడు ముందు ఎత్తుకొని వెళ్ళాలా దేనికి సమస్యకు భయపడద్దు ఏ రోగానికి భయపడదు మనకి ఎరుకుల ఇబ్బందులు వచ్చినా భయపడద్దు కదా ఏది సమస్య మనకు భయపడదు కరువు కాటకాలు వచ్చినా మీరు భయపడద్దు దేవుని వైపే చూడాలా కదా తన ప్రజలని విడిపించడానికి దేవుడు ఎంతో శక్తివంతుడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు కదా దేవుడు ఇర్మియాకు అని తన పెట్టి నీకు ఏది ఇజ్రాయల్ ప్రజలకు వెళ్ళు నువ్వు ఏది అంటే అది జరుగుతుందని తన చేయి చాపి తనని నూరును ముట్టి దేవుడు ఈ వాక్యం సెలవిస్తా ఉన్నాడు తన ఒట్టితోని కాబట్టి దేవుడు ఈ రోజు మనకు ఎన్నో విషయాలు బయలుపరుస్తా ఉన్నాడు ఎన్నో విషయాలు మనకు చెప్తా ఉన్నాడు కానీ దేవుడు మనని ఎంతగానో ప్రేమిస్తాడు కదా ఈ రోజు నువ్వు ఎన్ని విషయాలు ప్రార్థించినా దేవుడు వింటాడు ఒక రోజు ఒక రోజు నెరవేరుస్తాడు నువ్వు మెడిటేషన్ చేయి ఉపవాసాలు ప్రార్థన చెయ్యి అవి ఎప్పటికైనా కదా మనం అనుకుంటే నెరవేరలేదని తగిన కాలం అది నెరవేర్చడానికి టైం దేవుడు పెట్టిండు కదా అవి నెరవేరితే సంపూర్తి కావాల మన జీవితంలో ఏదైనా సంపూర్తి కానప్పుడు ఏవి కూడా నెరవేరలేవు కానీ ఎందుకు మనకి సమస్య ఎందుకు బాధ అన్నప్పుడు దేవుడు అనేక విషయాలు వాక్యచిత మీతో మాట్లాడుతూ ఉంటాడు కానీ దేవుడు మరి ఇర్మియా మరి ఎక్కడో ఉండే ఒక యాజకుల్లో దేవుడు అంతని ఏర్పరచుకుండు కదా ఈ సత్యాన్ని మరి బోధిస్తా ఉండు తనకి చెప్తా ఉన్నాడు కానీ ప్రజలు వినకుండా వాళ్ళు కొట్టుకో తీసుకొని వెళ్ళిపోయిండ్రు కదా బానిసగా వెళ్ళిపోయినరు ఆ నెక్క మరి వాళ్ళని తీసుకొని పోయిండు చెరకి కానీ పిడిపించనీకి ఎవ్వరు లేరని దేవుడు బోధిస్తా ఉన్నాడు ఎట్లా ఎవరితో లేపాలని దేవుడు మరి ఇర్మియాని పట్టుకొని ఇస్రాల ప్రజలకు చెప్తా కానీ ఇర్మియా అనేక విషయాలు వాళ్ళకు బోధిస్తున్నా కూడా వాళ్ళు వినకుండా అనేకమైన జీవితంలో పాపంలో పడ్డరు కదా దేవుడు మరి ఇక్కడ ఆయనకి ఏమంటాడంటే మరియు పదకొండవచన మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చను ఒక ఇర్మియాతో ఒక చిన్న బాలుడితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు కదా పెద్దవాళ్ళు పెద్ద మనసు ఎవ్వరు కూడా దేవుని తట్టు తిరగకుండా ఒక చిన్న వాటితో దేవుడు ఈ రోజు మాట్లాడుతా అంటే ఇది ఏం జరుగుతున్నదని అడిగినప్పుడు ఇర్మియాతో ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చను అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని చిన్నదని చెప్పాను అందుకు దేవుడు ఏమంటాడు యహోవా నీవు బావుగా కనిపెట్టి తివి నేను చెప్పిన వాక్యము నెరవేరుటకు నేను అతురపడుచున్నాను కదా దేవుని ప్రేమ అతని పట్ల నీకేం కనబడుతుంది అన్నప్పుడు నాకు బాదము చువ్వ కనబడుతుంది ప్రవ్వ అన్నప్పుడు దేవుడు ఏమైనాడంటే ఈ చిన్న బాలుడికి ఆ ప్రేమ అనేది అర్థమైంది తన ఆత్మ ఘోషణ అర్థమైంది ఏమర్థం ఉంది యహువా నీవు బాగా కనిపెట్టి తివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను అతన పడుతున్నాను అతని పట్ల నెరవేర్చుకోవాల వాక్యాన్ని చెప్పుకోవాలా పంచుకోవాలా ఈ ఈ ఈ ఇజ్రాల ప్రజలు నశించే దాంట్లో ఉండిపోయినారు కదా నశించే దాంట్లో కొన్నుపోయి బెయిన వాళ్ళని విడిపించుటకు నీకు అనేకమైన సత్యాలు బయర్పరచాలని దేవుడు ఏం చేస్తున్నట్టు ఆశ పడతా ఉండు ఒక ఎరినీయాతోని ఒక చిన్న బాలుడితోని ఇవన్నీ సంభాషిస్తా ఉన్నాడు కదా ఒక చిన్న బాలుడితోని సంభాషిస్తా ఉన్నాడు అంటే మనము ఇన్ని అర్థం చేసుకొని ఇన్ని వాక్యాలు తెలిసి దేవుని ప్రేమ మనం అర్థం చేసుకొని ఇతరులకు కదా ఇతరులకు బోధించేటట్టు మనం ముందుకు ప్రయాస అన్నిటికీ వెంటకాడికి ఉన్నాము మన శరీర బలహీనతల వల్ల మన మానసిక ఒత్తిడి వల్ల కదా దేవుని వైపు మనము చూడలేకపోయి అతను సేవ అనేది తన మాటలనే నోట్లో పెట్టుకొని ఇతరులకు బోధించలేకపోతున్నాం కానీ చిన్న బాలుడు తను అతుర పడతా అన్ని విషయాలు భయపరచాలా ఓ ఇర్మియాని తను అన్ని చెప్పాలనుకుంటున్నాడంట దేవుడు కదా దేవుడు రెండో మారు యహోవ నాకు ప్రత్యక్షమైన కదా రెండో మారు యహోవాకు ప్రత్యక్ష ఇర్మియాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుతున్నది సెలవియగా నేను మసలుచున్న బాణ నాకు కనబడుతున్నది దాని ముఖము ఉత్తర దిక్కున తిరిగి ఉన్నదని అందుకు యహో ఇలాగో సెలవిచ్చాను ఉత్తర దిక్కు నుండి ఏమి వస్తున్నదంట కీడు కదా కీడు బయలుదేరుతుంది ఈ దేశములందరి మీదికి ఆ కీడు ఎట్లా ఈ దేశం మీదికి ప్రపంచం మొత్తానికి అని చెప్తా ఉన్నాడు కదా ఇవన్నీ కనిపెడతానే ఉండు ఏమేం దర్శనం వస్తుందో దేవుడు ఏమేమి చూపిస్తున్నాడో తనకన్నీ అర్థమవుతున్నాయి కాదు అర్థం కాగానే దేవుడు ఏం చేస్తున్నాడంట చాలా సంతోషపడుతున్నా చిన్న బారుడితోనే చూడు అక్కడ ఉత్తర దిక్కు నుండి ఈ అక్కడ దిక్కున ఈ ఈ కీడు జరుగుతుందని కాదు ఆ మసలు నాకు కనబడుచున్నదని చెప్పాను చెడు దేవుడు ఎంతగానో కీడు సంభవిస్తుందని బయలుపరుస్తుండో ఒక దిక్కు చిన్న బాలు పంచుకుంటున్నాడు ఒక దిక్కు దేవుని ఉగ్రత చూడు కీడు అనేది బయలుపేరుతా కానీ ఈ చిన్న బంత మంది ఇజ్రాల ప్రజలలో ఇంత మందిలో ఒక చిన్న బాలునే దేవుని అని అనుకున్నాడు ప్రభావ నాకు నేను ఏ విధంగా చెప్పను చిన్నవాడిని కానీ ఏ విధంగా ఇజ్రాల ప్రజలకి ఏ విధంగా లేదు బోధించాలా వాళ్ళు నా మాట వింటారా ప్రభా అన్నప్పుడు నువ్వు వెళ్ళు నువ్వు భయపడకు ఇర్మియా అంటాడు కదా బాలును అనవద్దు నేను నిన్ను పంపుని ఎద్దకు వారు ఎద్దకు పో నీకు ఆజ్ఞాపించే సంగతులన్నీ చెప్పు నువ్వు భయపడకు నిన్ను విడిపించుటకు ప్రతి నీకు తోడైనా అంటాడు కదా దాని ఆ శక్తి పొందుకొని దేవుని మాటలు పెట్టుకొని ఆయన బయలుదేరతాడు దేవుడు ఈరోజు మనకు శక్తి ఇచ్చిండు దేవుడు మనకు బైబుల్ ఇచ్చిండు ఇంత మన జీవమైన వాక్యం ఇచ్చిండు మనం ఎత్తుకొని ఇతరులకు జీవింపజేందుకు మనం బయలుదేరాలా ఎంతమంది భయంకరమైన కట్లను ఉన్నారో ఎంతకన్నా బాధలో ఉన్నారో ఎంత కదా కృంగి కృషిస్తున్నారో ఎంత మంది నరకానికి పోతున్నారు తెలియక్క నశించిపోతు వాళ్ళందరికీ మనం ఏం చేయాల సువార్త చెయ్యాలా వాళ్ళ పాపాలు ఒప్పియాలా వాళ్ళ దేవస్కి నడిపించాలా యొక్క స్వస్థత పొందినందరు దేవు రాజ్యానికి కదా వారసులుగా మనం తయారు చెయ్యాలా కదా నడిపింపబడమే మన పని కాబట్టి దేవుడు ఉత్తర దిక్కుని ఏమై వస్తుంది కీడు బయలుదేరుతుంది దేశానికే కీడు కదా కీడు వస్తే మొత్తం ప్రజలు ఏమైపోవాలా వాళ్ళు ఏ ఏ విధంగా ఉంటారు చూడ అంత భయంకరమైన దినాలు ఈ దినాలు రాబోతున్నాయి అంత అంతేకమైన కుటుంబాలు అనేక ఎరుగు పొరుగు వాళ్ళు బంధువులు మిత్రులు స్నేహితులు ఎంతో మంది భయంకరమైన ఈ ఉగ్రత భూమి మీదకి రాబోతుంది నాశనానికి మరి ఆ టైంలో మనం బయలుదేరకపోతే ఇతరులకు సేవ ఏ విధంగా చేయగలిగితే ఇతరులకు ఏ విధంగా బోధ చేయగలుగుతాం ఈ రోజు మనం తీర్మానం చేసుకోవాలా ఆ ఇరిమకి ఇచ్చిన వాగ్దానం మనకు ఉంది ఆ ఇచ్చిన ఇరమయకు నోట్లో పెట్టిన వాక్ మన నోట్లో ఉంది తనకిచ్చిన శక్తి మనకు ఆ శక్తి ఇచ్చి మీద ముందుకు నడిపిస్తా అంటున్నాడు మరి ఆ కీడు సంభవింపక ముందే ప్రజల్ని విడుదల చేయాలా కదా కదా మనం వెళ్ళాలా ఈరోజు తీర్మానం చేసుకోవాలా కానీ దేవుడు ఈ రోజు నాకు చెప్పమని దేవుడు అంటా ఉన్నాడు కానీ ఇది దేవుడు మొదటి రోజు దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించినప్పు నేను ఆ రోజు తీర్మానం చేసుకున్నా ఈ రోజు వరకు నేను నీ కొరకే ఉన్నాను నాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నాకు చాలు ప్రభావాన్ని నేను ఎప్పుడూ తీర్మానం చేసుకున్నా దేవుడు నాతో మాట్లాడినప్పుడు చాలా శక్తి పొందుకొని ఆ రోజు మూడు ఉపాసన నేను గొప్ప విజయాన్ని నేను పొందగలిగిన ఏ అంశాలైతే పెట్టి దేవుడు గొప్ప అద్భుతము జరిగించిడు కొత్తగా కానీ నాకు చాలా సంతోషం అనిపించింది దేవుడు ఇంతగా తన బిడ్డలని ప్రేమిస్తున్నప్పుడు మనం ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం కూడా మనము ఇవ్వలేము కదా దేవుడు మనను ఇంతగాను ప్రేమించి ప్రాణం పెట్టి విలువ మనని కొన్నాడు మరి మన ప్రాణాన్ని రక్షించినప్పుడు దేవుని సువార్త మనం ఎందుకు చేయలేకపోతున్నాము ఈ లోకానికి కీడు జరగబోతుంది భయంకరమైన సంభవిస్తుంది కదా ఈ లోకం అంత భయంకరమైన శ్రమల పాలుగా ఆబోతుంది ఈ లోకం అంత భయంకరంగా నాశనానికి జరగబోతుంది కానీ అది ఎవరు గుర్తెరుగుతున్నారు దేవుని ఆత్మ ఎంతమంది పొందుకున్నారు దేవుని ప్రేమ ఎంత మందు దేవుని కృప ఎంతమంది ఇది వారికి అర్థమవుతది దేవుని రుచి చూసిన వాళ్ళకే అర్థమవుతది లోకం ఎంత పతనం ప్రజలు ఎంత మంది నరకానికి పోతున్నారు కదా ఎన్నో ఆత్మలు ములుగుతా ఉన్నాయి ఆత్మల కోసం ఎవరు ప్రార్థిస్తారు ఆత్మల కోసం ఎవరు సువార్త చెప్తారు ఆత్మల కోసం ఎవరు పరిగెత్తుతారు ప్రాణం పెడతారు దేవుడు అడిగినప్పుడు ఈ రాత్రి కాలం మనం ఏం చెప్పగలుగుతాం సమాధానం ఈ రోజు తీర్మానం చేసుకోగలుగుతామా మనం ఒక్కసారిని మనం పరీక్షించుకోవాలా మన హృదయాన్ని పరీక్షించుకోవాలా నువ్వు ఎన్ని ఆదికార్జు ప్రకటన వరకు నువ్వు అన్ని వాక్యాన్ని వినగలుగుతాం నిమరేయగలుగుతాం ప్రతిదినం చదువుతాం కానీ సువార్త ఎప్పుడు చేస్తాం ప్రజల్ని ఎప్పుడు విడిపిస్తాం ఆయన తట్ట ఎప్పుడు తిప్పుతాము ఆయన రాకడా అతి త్వరలో ఉంది చాలా సమీపం ఉంది కాదా మరి శ్రమలు రాకముందే కీడు రాకముందే మన ప్రజల్ని విడుదల చెయ్యాలా వాళ్ళ కొరకు మనము రోషం కలిగి పరిగెత్తాలా ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు ఆయుధం ప్రతి ఒక్క బిడ్డకు వాగ్దానం ఇచ్చిండు ప్రతి ఒక్క బిడ్డకు శక్తినిచ్చిండు ఎందుకు నువ్వు ఈ విధంగా లోపలనే ఉండిపోతున్నావు బయటికి రాలేకపోతున్నావు ఈ రోజు ఆయన కొరకు ముందుకు పరిగెత్తు ఇచ్చిన వాగ్దానాలన్నీ మన కాబట్టి ఈ రోజు దేవుడు ఇరిమేక మాట్లాడుతుంది ఈ రోజు నాతోను కూడా మాట్లాడుతుంది దేవుడు ఇంతగా నాకు మరి అచూర పడతా ఉన్నాడు ఒక బాలుడితోనే చెప్పుకుంటుం సంభాషిస్తుడు కదా ఆయన ఎంతగానో ఆయన మీకు చెప్పాలనుకుంటున్నాయి మీ అన్న నువ్వు అనుకుంటున్నా కానీ నీతో నేను సంభాషిస్తా ఉన్నాడు కదా ఆయనకు చెప్పాలని అన్నీ అనుకుంటా ఉన్నాడు ఈ రోజు మనతో కూడా అదే మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అనేక విషయాలు నీ బయలుపరచాలనుకుంటున్నాడు దేవుడు నువ్వు ఎప్పుడైతే పరిగెత్తితే అక్కడ వాళ్ళకు విడదలగలుగుతుంది వాళ్ళకు సమాధానం గడుతుంది ఆ కుటుంబానికి ఆ దేశ్ ఆ ఏ ఊరు అడుగు పెడితే అక్కడ సమాధానం జరుగుతుంది నువ్వు వెళ్ళు బయలుదేరినప్పుడు అక్కడ ప్రజలను విడిపింపగలుతావు ప్రతి ఒక్క బిడ్డకు శక్తి ఉంది అంత అభిషేకం ఉంది అంతగా సువార్తజయనికి శక్తి ఉంది కదా ప్రతి ఒక్క బిడ్డ దేవుని నడిపించే శక్తి ఉంది నీలో కాదు నువ్వు బలహీనత వల్లని వాడుకోలేకపోతున్నావు నువ్వు నోటి మాట ఏది చెప్తే నేను అది నెరవేరుస్తా అంటున్నాడు కదా దేవుడు ఏమంటే పెళ్లగించుటకు విరగొట్టుటకు నశింపజేటకు పడదురటకు కట్టుటకు నాటుటకు నేనుని ఈ దినము నా జనముల మీదను రాజ్యముల మీదని నేను నియమించిన అంటున్నాడు ప్రతి దేవుడు కానీ పంతొమ్మిదవ వచనంలో చూద్దాము వారు యుద్ధము చేతురు వారు నీతో యుద్ధము చేతురుగాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే యహోహోపాకు కానీ వాళ్ళు ఎన్ని ఆయుధాలు పెట్టుకొచ్చినా ఏమి చేసిన వాళ్ళు నీ విజయం పొందలేరు అంతగా దేవుడు మనకు ఎక్కడ మనకు విజయము కలుగుతుంది కానీ దేవుడు ఇంతగానే ఇర్మియాకి ఇచ్చినప్పుడు ముందుకు వెళ్తా ఉన్నాడు ఇర్మియా కాబట్టి కీడు రాక ముందే మనము ప్రకటన చెయ్యాల శ్రమలు రాక ఈ శువార్థ మనము ప్రకటన చెయ్యాలైన వాక్యాన్ని ఈ రాజ్య భారాన్ని మనం ఏం చేయాలా ఈ లోకానికి వెళ్ళి యేసుప్రభు స్వార్థ మనము ప్రకటన చేయాలా ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కానీ ప్రార్థిస్తున్నాను కలిసి స్తోత్రం నేను పరిశుద్ధ మై మొన్నత జీవంగల దేవానికి వంద నాలుగు ప్రభా రాత్రి కాల మంది ఎనిమిదితో మీరు మాట్లాడినారు ప్రభా అందరూ బట్టి నీకు వందనాలు ఈ రోజు మాత్రం కూడా మీరు మాట్లాడినారు ప్రభా అందరూ వందనాలు అయ్యా నీ ఆత్మ ఇంతగాన ఘోషిస్తుంది నాయన మా మధ్యలో ఉంది గనక ప్రప్ప అయ్యా దూరపడుతుంది మరి ప్రజలంతా నశించి దాంట్లో ఉన్నారు ప్రభా అయ్యా వాళ్ళంతా విడిపించిటకు ఎవరు వెళ్తారో అని అడుగుతున్నది యేసు ప్రభా ఈ రోజు మనందరం ప్రతి ఒక్కరం తీర్మానం చేసుకొని ఆయన కురకుంభనము యేసుప్రభ ముందడుగు వేయాల ప్రభా మేమందరం ప్రభావ మీరు సహాయపడండి నాయన ఆటంకాలను తొలగించండి ఈ రోజు తీర్మానం చేసుకుంటున్నాను నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా హయా నీకు వందనాలు తండ్రికే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ లోకన భయంకర శ్రమ నుంచి తప్పిపబడాలా ప్రతి బిడ్డ యేసుప్రభ మీ సహాయం చేయండి నాయన ఈ రోజు యేసుప్రభ వాకి మమ్మల్ని బలపరిచిన ప్రభా అంతను బట్టి నీకు వందనాలు మాకెంతగానో ప్రేమ చూపించినా తండ్రినికే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఇతరులకు మేము సుహార్థకర ప్రకటన చెయ్యాలా అనేక మంది రక్షణ మార్గం నడిపించాలని ఆయన తండ్రినికే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఎవరు కూడా మా మీద విజయం పొందజీ వంద్రం చెల్లిస్తున్నాం ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రం నాయన తండ్రినికు వందనాల ప్రయానికి స్తోత్రం చెల్లి పతని సాక్షికి నిలబెట్టండి కుటుంబకున్న బంధకారం తిప్పివేయండి విడుదల దయచేయండి అతను కూడా స్వస్థత దయచేసి ఈ రోజు మీరు మాకు ఎంతోగానో తోడైన దేవానికి వందనాలు సేవలు మమ్మల్ని బలంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రం నాయన ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడ గొప్ప అద్భుతాలు వచ్చాక జరిగిస్తున్నావు ప్రభు హయానికి లేకుండా జరగదు అని ఆయన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రజలంతా విడుదల పుణ్య రక్షణ మార్గం నడిపించాలా ఇంకా సేవలని బలంగా వాడబడాల అద్భుతంగా వాడుకొని మేమ తెచ్చుకోమని ఏసుకు అడిగి అమ్మాయి మహాగనుడ మహోన్నతుడ బలమైన దేవ నీకు వందనాలయ్యా వందనాలు వందనాలు ఈ సాయంత్రం సమయం అందు ప్రభ మాకిచ్చినటువంటి యొక్క సమయం కొరకు నీకు వేలాది వేల వందనాలు చదివిస్తున్నాం నా విమోచకుడ సజీవుడైన దేవ నీకే వందనాలయ్యా ప్రభ న తండ్రి బైబిల్ మినిస్ట్రీ నిన్న ఈ ప్రాఫిటిక్ మినిస్ట్రీని ప్రభావం మీరు దీవిస్తున్నందుకు నడిపిస్తున్నందుకు ఇంత మటుకు మీరు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నువ్వు జీవపరుస్తూ నా తండ్రి ముందుకు సాగుటకు సహాయం చేస్తున్న మీ యొక్క పశుధాత్మ శక్తిని బట్టి నీకు వంధనాలు చెల్లిస్తున్నాం కర్ కరుణామయడ తండ్రి నువ్వు ఎంతోగానో ప్రభా ప్రేమిస్తున్న దేవుడు ప్రభా మా ఎడలా ఎంతగానో జాలి కలిగిన దేవుడు నా తండ్రి నీకు వందనాలయ్యా ప్రభావం మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు నా తండ్రి నీకు వందనాలు చూసన్ పీపుల్ అని ప్రభ నీవు వాక్యం ద్వారా ఇప్పుడు సెలవిచ్చినావు ఏసీ ఆ మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు అయోగ్యత ప్రభ నా తండ్రి మాలో ఎలాంటి బలహ బలహీనమైన లక్షణాలు ఉన్నా కూడా ప్రభ మమ్మల్ని యోగ్యులుగా ఎంచుకుని ప్రభ నీకు సేవలో సాగుటకు సహాయం చేస్తున్నందుకు సాక్షుల బిడ్డలుగా నిలబెడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం బైబుల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీలో ఉన్నటువంటి బిడ్డలందరి పట్ల కృప చూపించండి మా ట్రైబల్ మినిస్ట్రీలో వాళ్ళు వెళ్తున్నాగా నా తండ్రి మీరు దారి అంతట్లో కూడా త్రోవలో ప్రభా మీ తోడై ఉండండి మీకు అగ్ని కంచిగా వేసి వారికి ముందుగా మీరుని అడగండి ప్రభా లేడల నా తండ్రి మా మాకున్నటువంటి ఆ యొక్క విశ్వాసతను మనం చూపించుకోరటకు మమ్మల్ని బలపరచమని సాక్షులుగా నిలబెట్టమని అడుగు పెట్టిన ప్రతి స్థలంను మాకు దయచేయి వాడవు వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నావు ప్రతి బిడ్డ తీర్చుతున్నావు ఏసన్ ఇంత మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రభ నా తండ్రి మమ్మల్ని ప్రభాని దు దృష్టితో చూస్తున్నావు తండ్రి నీకు కనులతోటి ప్రభా మమ్మల్ని పరికిస్తున్నావు పరీక్షిస్తున్నావు ఏసయ్యా మాలోని కొదువలు మాలోని బలహీనతలు అన్నింటినీ కొట్టివేయవాడవ నీవే ఏసయ్యా ప్రతి క్షణం నా తండ్రి మమ్మల్ని నీకు కంటి రెప్పల వల్లే కాపాడుతున్నావు తల్లి గర్భం మొదలు మమ్మల్ని చూసిన దేవుడవు నీవు ఒక్కడవే నా ఆయన మనుషులందరూ మమ్మల్ని కూడా నీవు మమ్మల్ని విడవలేదు నాయన నీకే వందనాల స్తోత్రం చెల్లిస్తున్నావు ప్రభ నా తండ్రి ప్రతి బిడ్డ అవసరం తీర్చివాడవు నీవే అతండ్రి ప్రతి ఒక్క మొరను ఆలకించి ప్రతి ఒక్క అన్నిటిని తుడుచువాడో నీవేనాథండ్రి మరి ప్రభా నా తండ్రి రేణుకా సిస్టర్ రవి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన వారి అవసరతలు తీర్చండి ఆరోగ్యం సరిచేయండి నా తండ్రి స్వస్థపరచువాడవు యహోవరాక నీవే నాయన నీకు కృపలో జ్ఞాపకం చేసుకోనండి అవసతులు తీర్చివాడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రత్యేక బిడ్డను ప్రభా నా తండ్రి సహాయం చేసి ఆ ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయవాడవు నీవే తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి ఇంత మటుకు మీరు నడిపిస్తున్న ప్రభా ఈ బట్టి నీకు వేలాది వేల వందనాలు స్తోత్రంలో నాయన ఈ రాత్రి సమయం అందు ప్రభాతీ మరి బిడ్డల సేవ నిమిత్తం ఎక్కడెక్కడ వెళ్తున్నారో ప్రతి స్థలంలో తోడయుండు వాడవు నా తండ్రి యబ్నెజర్ దేవుడవు నీవే నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం కృపగా ప్రభా యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మేము ఏ పాటి వారమునైనా అయినప్పటికీ ఎంతగానో మమ్మల్ని ప్రేమించే దేవుడవు ప్రభ నా తండ్రి అయోగ్యతలో ఉన్న మమ్మల్ని ప్రభ యోగ్యులుగా చేసి నీకు సమీపస్తులుగా చేసుకున్న దేవుడవు నీ రక్తం చేత మమ్మల్ని బంధించిన దేవుడవు ప్రభ నీ బిడ్డలుగా నీ సొత్తుగా యాజకులుగా ప్రభ నా తండ్రి మమ్మల్ని చేసుకుని నడిపిస్తున్న ప్రభ నీకే వందనాలు వేసేయా నా తండ్రి రాత్రి సమయం అందు మాకు ఇచ్చిన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభుత్వ అవసరతలు ప్రతి ఒక్కటి మీరు ఎరిగిన దేవుడు ప్రభా మేము మొరపెట్టక మునిపే ప్రతిదీ కూడా మాకు దయచేయి వాడవు మేము అడిగి ఊహించిన దానికన్నా కూడా మరి ఎక్కువగా ఇచ్చి వాడ తండ్రి నీ ఏది కొదవలేదు నాయన నీ మహిమైశ్వర్యంలో ప్రభా మా కొరకే దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రభ ఆ తండ్రి ఆ మేలులన్నింటినీ బిడ్డలకు దయచేయమని ప్రతి ఒక్కరిని వారి వారి ప్రార్థనల అవసరాల అనుకూలతలను బట్టి ప్రభా సహాయించే వాడవ నీ వినా తండ్రి ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులను మంత చీకటి శక్తులను ఏసు అధికార నామంలో బంధిస్తున్నాను నా తండ్రి బిడ్డల పట్ల కార్యాలు జరిగించండి బిడ్డల పట్ల కార్యము మీ నామ మహిమ జరిగించండి సమస్తంలో మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రాజానికి ఉందనాం ఈ స్రజానికి ఇస్తూ దేవా ఈశ్వజా నీకు వందనాలు తండ్రి దినమంత్ర మమ్మల్ని కాపాడి సజీవ లెఖలని నిలబెట్టిన దేవా నీకు వందనాలు ఏ స్రజా నీకు దేవా ఏసుకృష్ణ నీకు వందనాలు తండ్రి మరి ఇప్పుడుదాకా వాక్యం ద్వారా మీరు మొత్తం మాట్లాడిన దేవానికి వందనాలు ఏ సజానికి ఉద్రం రజా ఈశ్వరజా నీకు వందనాలు తండ్రి మరి ఆనాడు మరి ఇరు వాడుకున్నాం ఈ రోజు మమ్మల్ని మీరు వాడుకోండి దేవా ఈ స్రజా నీకి దేవా వాక్యానుసరం ఏం జీవించాలే అది మేము మా జీవితంలో అవలభించుకో ఇతరులకు మేము ప్రకటించాలి మా దగ్గర మేము దాచుకోవడానికి వీలైన ఇతరులకు మేము ప్రకటించాలే అలాంటి జీవితం మా అందరికి దయచేయం దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా అన్న వాళ్ళందరూ మరి ఈశ్వజానికి ఇస్తున్న సేవకి వెళ్తులు ప్రయాణంలో మీరు తోడయి ఉండండి దేవా వాళ్ళందరినీ కృపలో భద్రపరచుకొని దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ సజానికి దేవా ఏ శుక్ర సజానికి తండ్రి ముఖ్యంగా దేవా మనోజ్ బ్రదర్ సిస్టర్ కూడా ముట్టండి ఆ సిస్టర్ ముట్టి తాకి స్వస్థపరచండి ఆ బ్రదర్ కూడా స్వస్థపరచండి నీ గాయంలో స్వస్థత దేవా నీ గాయపడిన అసంత ముట్టి తాకి స్వస్థ పచ్చి దేవా కుటుంబానికి తోడైంది దేవ బ్రతక కొట్టివేసి దేవా కుటుంబానికి తోడని నీ నామానికి మహిమ తెచ్చుకోండి ఈశ్వరాజానికి స్తోధరం దేవా ఈశ్వజానికి వందనాలు తండ్రి ముఖ్యంగా ఒక బ్రదర్ కూడా ముట్టి తాకి స్వస్థపరచం దేవా అప్పుడప్పుడు మంచి ఆరోగ్యం దయించండి ముఖ్యంగా రవి బ్రదర్ కూడా ముట్టండి దేవా ఏసం తన కొడుకులంతా మారరక్షణ పొందాలి ఆ యొక్క ముట్టండి తాకండి స్వస్థపరచం దేవా దేవడానికి మంచి ఆరోగ్యం దయించండి ఆ యొక్క కూడా రక్షించుకోండి దేవా ఈశ్వరజానికి స్తోధరం ఈశ్వరాజానికి వంధనాల తండ్రి దేవ మీరే ఆత్మకార్యం జరిగించండి దేవా దేవాని నామా మహిమ తెచ్చుకున్నదేవాజానికి వందనాలు తండ్రి ముగ్గి దేవానికి ముట్టండి దేవా ఈశ్వరజానికి ఇప్పుడు కూడా మంచి జాబు మీరే కార్యం చెరించండి దేవ ఏస్తు నాలో మీరే కార్యం చెరించండి దేవ అడ్డుల తొలగించండి దేవా ఈశ్వరజానికి స్తోత్రం ఈశ్వరజానికి వందనాలు తండ్రి మరి అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడై మీకు కలు అంటున్నావు దేవాళ్ళు నమ్ముచ్చున్నారు దేవా దేవా మీరు కార్యం జరిగించి జాబు కూడా ఏ శ్రీకృష్ణంలో మీరే కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకుని దేవా ఏ సజానికి స్తోత్రం దేవా ఏ శ్రుకృష్ణ వందనాలు తిండి కుటుంబాన్ని మీరు మీరే ఆత్మకార్యం జరిగించే ముఖ్యంగా దేవా కావ్యం ఉంటుంది తన ముగ్గురి కుమారులను ముట్టండి కృష్ణండి దేవా ఆ కుటుంబంలో సమాధానం దయచేయండి తలంపులన్నీ కొట్టివేసి తలంపులు దయచేసి దేవాలను కూడా సేవల బలంగా వాడుకొని అన్న కూడా మార మనక్షణ దయచేసి ఆ యొక్క కుటుంబాన్ని మీరు రక్షించుకుని రాక సిద్ధపరచుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి ముఖ్యంగా దేవానికి ఇస్తూ దేవా యస్ క్రిస్తానికి గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్స్ ని ముట్టండి వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరం తీర్చి ఆ యొక్క మీ తోడని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా దేవానికి ఇస్తూ దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవా మరి నీ నామానికి మహిమచ్చుకుని మీ ఇప్పటిక మొత్తం మాట్లాడిన దేవానికి వందనాలు తెలుసు మా యొక్క ప్రాథమికూపానికి చేర్చుకొని నామానికి మహిమ నేర్చుకోమని ఆమె తండ్రి ప్రభానికి రోజా బ్రహ్మీ సోబుల గొప్ప దేవానికి వంద నాలుచ మహిమ గల తండ్రి నీకే వంద నాలు రోజా అద్భుత కరుడా ఆశ్చర్యకరుడా నీకే వందనాలు తండ్రి ఇదిగో ప్రభా నాకు మొర పెట్టుము నేను నీకు నా తండ్రి నా రజాన్ని దగ్గర ఇంతసేపు మేము మొర తండ్రి నా రజ మాకు ఉత్తరం దాయి నేను మీకు ఇస్తానంటూ నా తండ్రి నా ప్రభా ఇదిగో రజాని దగ్గర మేము అడుగుతున్నాం తండ్రి మాకు దాయి చేయండి ముఖ్యంగా మేము అందరం నీ సేవలో మేం సేవ చేయకుండా ఆటంకం వస్తున్న దురాత్మ దయ్యాలు చీకు శక్తుల్ని కూల్చివేయండి ప్రభా రజ నీకే వందనాల రజ గ్రూప్ లో ఉన్న ప్రతి నీ పరిశుద్ధాత్మ చేత నింపండి తండ్రి అగ్ని అభిషేకం చేత నింపండి తండ్రి నా ప్రభా నీకే బంధనాలు రజ ప్రతి బిడ ఆత్మల వైపు నా ప్రభా నడిపించండి తండ్రి నా ప్రభా నీకే బంధనాలు రోజ యసుప్రభా ని వాక్యం ద్వారా మాతోనే మాట్లాడవు తండ్రి నా ప్రభా వాక్యాసారంగా మేము జీవించ సహాయం చేయండి ప్రభా మాలో ఏదైనా తప్పులు పాపాలు ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి తిరిగి నీ మార్గంలో అందరి నడిపించండి ప్రభా నా తండ్రి నీకే వందనాల రోజ యేసుప్రభా నీకే స్తోత్రం తండ్రి నా ప్రభా నీకే వంధనలు రోజ యేసుప్రభా మరి అన్న వెళ్తు ప్రాభా నా తండ్రి నీకే వందనాల్ రజా నీ ఆస్తము తోడుగా పెట్టండి ప్రభా వాళ్ళ చుట్టూ అగ్ని కంచే వేయండి ప్రభా నీ దూతల్ని పెట్టి కాదల దేయండి ప్రభా మెండ అభిషేకం చేత నింపండి ప్రాభా రజా ఏ సైతం దురాత్మ దయ్యాలు చీకు శక్తులు మంత్రశక్తులను ఆవరించడానికి వీల్లేదు దురాత్మ దయ్యాన్ని కూల్చి వేయండి నా తండ్రి నీకే వందనాల రజా భ మరి ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభా సురక్షితంగా నడిపించండి నా ప్రభా నీకే వందనాల రోజు పరిశుద్ధుడాకే సూత్రం తండ్రి నా ప్రభా కావ్య విషయమే ప్రదర్శన తండ్రి బిడెని ముట్టండి తాకండి ప్రభా కుటుంబం రక్షణ మార్గంలో రావాల ప్రభా నా తండ్రి కుటుంబంలోని శాంతి సమాధానం దయచేయండి ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి ప్రభా నిం ఆశీర్వాద చేత నింపండి ప్రభా నా రజా నీకే బంధనాలు రజా మా రవి చెల్లెల్లో ఉన్నారట ప్రభా వాళ్ళని మార్చండి ప్రభా నా ప్రభానికే బంధనాలు రజా వాళ్ళకు నా అనారోగ్యం నుంచి విడుదల దాయి చేయండి ప్రభా నా తండ్రి ఆ కుటుంబాన్ని కూడా నిరక్షణలో నడిపించండి ప్రభానికే బంధనాలు రజా రామచంద్ర విషయమై ప్రార్థిస్తున్న తండ్రి నా ప్రభా బిడ యొక్క క్యాన్సర్ వేస్తున్నామున హీల్ కావాలా ప్రభా వాళ్ళ కుటుంబం మీద నా ప్రభానికే బంధనాలు మరణగణం కుట్టి వేయబడాల ప్రభా ఏసు ప్రభా నీకే వందనాలు వాళ్ళ రక్షణ లో రావాలా ప్రభా నీ ప్రేమను రుచి చూడాలా ప్రభా నా తండ్రిను అద్భుతము చేయండి ఏసు ప్రభా మనోజ్ ని ననుముట్టండి తాకండి ప్రభా నా తండ్రి నీకే వందనాలు రజా మా ప్రతి బలహీనతను తీసివేయండి ప్రభా నా రజా నీకే వందనాలు రోజా రైట్ సైడ్ లో లంగ్స్ దగ్గర నా ప్రభా నొప్పి పోవాలా దగ్గర నొప్పి పోవాలి నా ప్రభా ను స్వస్థపరచండి యేసు ప్రభానికి రాజా మనో కూడా ముట్టండి తాకండి ప్రభావిడ సంపూర్ణంగా హీల్ చేయండి ప్రభా స్వస్థపరచండి ప్రభా నా తండ్రినికే వందనాలు నా తండ్రికే సూత్రం సూత్రం రాజా నా ప్రభానికి వందనాలను అద్భుత ఆశ్చర్యకారాలు చెరిగించండి నేనున్న ప్రతి బిడ్డలకు ప్రభా నా తండ్రినికే బాధ నల్కే పిఎంలున్న ప్రతి బిడలున్న ప్రభా వాళ్ళ ఆఖర్లను తీర్చండి ప్రభా వాళ్ళ వృద్ధి వాంఛలను తీర్చండి ప్రభా మరి ముఖ్యంగా సరోజ బ్రదర్ విష్ణుమే ప్రార్థిస్తు తండ్రి బ్రదర్ ని తాకండి ప్రభా నారాజా కుటుంబాన్ని ఇంకా నీ సేవలో బలమైన సాధనంగా మరి బ్రదర్ కు మంచి ఉద్యోగం దాయి చేయండి ఉద్యోగం ఎక్కడుందోనో నడిపించండి ప్రభా మరి ఎక్కడైతే ఇంతరికి వెళ్తుండో ప్రభా తెలిసిన ప్రశ్నలని అడగాల ప్రభా ప్రతి ప్రశ్నకు జవాబి ఇయ్యాల ప్రభా అలాంటి జ్ఞానం బిడకు దాయి చేయండి ఏసుప్రభాల్లో నా ప్రభానికే వంద నాలుగు రోజా తీ సేవల బలమైన సాధనంగా వాడుకొని కుటుంబంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామ నడుచున్నాను తండ్రి ఆమెన్ అలా లిక్కెప్పే ఫ్యామిలీకి మన ఫ్యామిలీ కు సదాకాలం తోడు కాక అమైన్